మనం వర్షపారంభ ఆరంభించినప్పుడు ప్రా ప్రాథం ద్వారా ఆరంభించుకుందాము మహా పరిశుద్ర ప్రేమ కనికరం కృపణ అప్పుడు ఈ పరిలోకతండి ఏసో ప్రభావ యోగ్యత మమ్మల్ని వేలాది కోట్ల స్థుత్ర స్తోత్రాలు ప్రభావ ఎక్కడ ఇద్దరు ముగ్గురు మీ నామాన్ని కూడి ఉంటారో అక్కడ మీరు ఉంటాను నా దేవాసూప్రభ మా మధ్యలో సంచరిస్తున్న దేవా నీకు వెళ్ళాది కోట్ల స్థుతులు స్తోత్రాలు ప్రభావి ఇగో తండీ ఏతులు మమ్మల్ని అందరినీ సజీవులు ఎక్కువ ఉంచినందుకు నీకు వెళ్ళా కోట్ల స్థితిలో స్తోత్రాలు ప్రభావ ఇగో తండీ ప్రతి దినం ప్రభా చిన్న మందగా కుడుకొని నేను ఇక్కడ ఆరాధించుకుని కృపణినందుకు నీకు వెళ్ళాది కోట్లాది స్థుతులు స్తోత్రాలు ఏసో ఇదిగో తండీ పాటల ద్వారా నామని మైపర్చుకోండి ప్రభా వాక్యం ద్వారా మాట్లాడండి ఇదిగో తండీ మళ్ళీ ఏమైనా ఆయాస్ మార్గం ఒప్పుకొని విడిచిపెట్టాలి ప్రభావ అటువంటి కృపంత ఇచ్చండి ఏసో ప్రభా కరికించండి జాలి చూపించండి ఏసుప్రభ ఇదిగోతండి మేము జీవితంలో ఎలా జీవించాలో ప్రభా మీ వాక్యం ధర మాట్లాడండి ప్రభా అలాగే తండ్రి ఏసూప్రభ సరిదిద్దుకునే అవకాశం మాకు తెచ్చండి ఏసుప్రభ అలాగే తండ్రి విజ్ఞాపన ద్వారా ప్రభా ప్రతి దినం ప్రార్థిస్తున్నాం ఇదిగో తండ్రి ఏసుక్రీస్తు నామంలో వాళ్ళు ముట్టండి స్వస్థపచ్చండి ఏసుప్రభ ఆ కలవర్శిలో మీరు పొందిన గాయాల ధర స్వస్థతుంది ప్రభా అస్తంతో ముట్టండి స్వస్థపచ్చండి వాళ్ళ కుటుంబంలో గొప్ప రక్షణ కార్యం జరిపించండి ఏసుప్రభ ఒక దినం ప్రభ ఈ వచ్చి వాళ్ళు సాక్ష్యం పంచుకోవాలి ప్రభా ఇదిగోతండి మీరే సహాయం తెచ్చండి ప్రభ ఇదిగో తండ్రి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డల ప్రభా దీవించండి ఆశ్రవదించండి ప్రభా ఇంకా రాలేకుండా ఉన్న బిడ్డల ప్రభ రప్పించండి ప్రభావ అక్కడ పనిచేస్తున్న సైతాంత అంతరాలన్నింటినీ సుఖిస్తున్నాము క్యాన్సిల్ చేస్తున్న ప్రభా అక్కడిని పలు శాంతి సమాధి నమ్మద్ద ప్రభా ఇంకో తండ్రి ఉదయం నుండి ఎన్నో పనులతో టలిసిపోయి ఉంటారు ప్రభా ప్రతి ఒక్కరికి రిస్టారేషన్ దయచేయండి ఏసు ప్రభా నీ వాక్యం వెనగల హృదయం దయచేయండి ఇక నీ ఆత్మకార్యం ఉందన్న సమయాన్నంతా నీ చేతులకు చెప్పుకుంటూ నీ కృపనే కోరుకుంటూ ఏసు క్రిస్తు నామంలో అడిగి పడుకుంటున్నావు ప్రీతండ్రి ఆమె థ్యాంక్ యూ అక్కడ ప్రేజ్ అడక్క ఎంతైనా మంచి కాపరి క్రీస్తే జీవితములో ఎంతైనా మంచి కాపరి దుఃఖ చుకంబులలో ఆయని సహాయ కొడు మనకు దుఃఖ సుఖంబులలో ఆయని సహాయకుడు మనకు క్రీస్తే ఈ ఎంతైనా మంచి కాపరి క్రిస్తే జీవితములో ఎంతైనా మంచి కాపరి కష్ట బాధాలలో మన ప్రాభు సమీపముగా నుండేనే క్రిస్తే జీవితములో ఎంతైనా మంచి కాపరి క్రీస్తే జీవితములో ఎంతైనా మంచి కాపరి ఇహలోక సాగరము దాటున పూడు అలలెంతో మనలను కదిలింపగా ఇహలోక సాగరము దాటున పూడు అలెంతో మనలను కదిలింపగా మునుగున పూడు మొరపెట్టినా మనలా రక్షించుతానే మునుగున పూడు మనలా రక్షించుతానే క్రీస్తే జీవితములో ఎంతైనా మంచి కాపరి క్రీస్తే జీవితములో ఎంతైనా మంచి కాపరి జీవిత నావపై దాడి చేసే సాతాను క్రియలకు భయపడక జీవిత నావపై దాడి చేసే సాతాను క్రియలకు భయపడక ధైర్యము వహించి నడిపించిన ధైర్యము కొరకై ప్రార్థించిన ప్రభువే మానాల నడుపున్ ధైర్యము కోరకై ప్రార్థించిన ప్రభువే మానాల నడుపున్ క్రీస్తే జీవితములో मं कापरी क्रिस्ते जीवित एना मं कापरी जीवित निराशे कृंगिपई मन मुन जीतमशे कृंगिपई मन मुन विजय नीचे బలపారచి జీవా కీరిటమిచ్చును విజయమునీ చీ బలపారచి జీవా కీరిటమిచ్చును క్రిస్తే జీవితములో ఎంతైనా మంచి కాపరి క్రిస్తే జీవితములో ఎంతైనా మంచి కాపరి ఏసు ప్రభువే మన దుర్గము ఆయన ఎందే నిలిచినచో ఏసు ప్రభువే మన దుర్గము ఆయన ఎందే నిలిచినచో నిశ్చయముగా జయితుము ఓడిపోవును శత్రువు నిశ్చయముగా జయితుము శత్రువు క్రీస్తేఈ జీవితాములో ఎంతైనా మంచి కాపరి క్రీస్తే జీవితాములో ఎంతైనా మంచి కాపరి దుఃఖ సుఖంబులలో ఆయని సహాయకుడు మనకు దుఃఖ సుఖంబులలో ఆయని సహాయోడు మనకు క్రీస్తే జీవితములో ఎంతైనా మంచి కాపరి క్రీస్తే జీవితములో ఎంతైనా మంచి కాపరియా థ్యాంక్ యూ అక్క అందరికీ ప్రైజ్ ప్రైజ్ లార్డ్ థ్యాంక్ బ్రదర్ ఈ రోజు మనకు క్యాథరిన్ సిస్టర్ వాక్యం అందిస్తారు సిస్టర్ వాక్యం షేర్ చేసుకోండి ్రదర్ సిస్టర్స్ అందరికి ప్రేయస్ చేసుకుంటాము ప్రార్థన చేయడం స్తోత్రం నాయన పరిశుభిద మరి మున్నత సరస్వతివంతుడ జీవంగళ తండ్రి నీకు వంద నాలుగు స్తోత్రంలో చెల్లిస్తున్నాం నాయన కాలం ఇచ్చిన అవకాశం బట్టి నీకు స్తోత్రంలో చెల్లిస్తాం పొద్దున నుంచి నాత్మక ఎంతోగా మమ్మల్ని కాచి కాపాడి సురక్షితంగా పెట్టిన బట్టి నీకు స్తోత్రంలో చెల్లిస్తున్నాం నాయన ఇచ్చిన ధన్యతను బట్టి నీకు కోట్లాది వందనాలు స్తోత్రంలోనైనా మా మధ్యలో దేవానికి వందనాలు ఇతరు ముగ్గురు నాముంటే అక్కడ ఉంటున్నారు మా మధ్యలో ఉన్నారు ప్రభావ అందరూ బట్టి నీకు వందనాలు ఏసు ప్రభా ప్రాథం దారం మీరు ప్రభావ మై పొందన్నారు పాటల దారం మాత్రం మాట్లాడండి మమ్మల్ని బలపరిచి తోడే నడిపించి విద్యన్మ కలపెచ్చేయండి ప్రతి ఒక్క దాంట్లో శాస్త్రమ్మని నిలబెట్టండి ప్రభావ ప్రతి ఒక్క నీకే కలుగును గాక నదడని ఎసుకు అది వేడుకుంటున్నాం తండ్రి ఆ మే ఈరోజు మొదటి సమయంలో మొదటి సమయలు ఏడో అధ్యాయము మొదటి వచనం చూసుకుందాము ఇక్కడ ఇస్రాయిల ప్రజలు ఏ విధంగా జీవించిన దేవుని కొరకు కదా అని ఇక్కడ చూద్దాము సమయాలు వాళ్ళకి ఏ విధంగా ఒక ఆదరణకర్తగా వాళ్ళకు ఒక ఆదరణగా వాళ్ళని ఎట్లా ప్రోత్సహిస్తుంది దేవుని చట్ట ఇక్కడ మనకు తెలియజేస్తుంది ఈ అధ్యాయంలో చూద్దాము అంతటా కిర్యాతారీమున వారు వచ్చి యహోవ మందిరమును తీసుకొని పోయి కొండలయందుండే అభినాదు ఇంట చేర్చి దానిని దాన్ని చేర్చి దానిని కాపాడుటకై అతని కుమారుడైన ఎలియాదరును ప్రతిష్ఠించిరి ఇక్కడ ప్రతిష్ఠించిరి మందసము కిర్యాతారీములో నుండి నుండిన కాలము ఇరవై సంవత్సరముల ఆయను ఇజ్రాయేల్ అందరూ యహోవాను అనుసరింపక దుఃఖించు చుండగా ఇక్కడ వీళ్ళు దేవుని విషయమై ఏ విధంగా ఉన్నారంటే భయంకరమైన జీవితం కలిగి ఉన్నారు దేవుడి విషయాలు అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చూసి కూడా దేవుని మందతం విషయంలో నిర్లక్ష్యమైన జీవితం కలిసి వీళ్ళు ఏ విధంగా దేవునికి భయంకరంగా జీవిస్తున్నారంటే వీళ్ళ జీవితాలు దుఃఖకరంగా ఉన్నాయని ఇక్కడ చెప్తుంది వాస్తవము అంటే వీళ్ళు ఈ ప్రదేశంలో ఈ ప్రదేశంలో వీళ్ళు కియాతార్యము మందసం పెట్టే అక్కడ వాళ్ళు తీసుకొచ్చుకొని వాళ్ళకి ఎన్ని సంవత్సరాలు ఏంటంట ఇరవై సంవత్సరములు అయ్యను ఇజ్రాయిల్ అందరూ యహోవాను అనుసరింపక దుఃఖ క్రాంతులు అయ్యరి ఉన్నాక కూడా ఎందుకు వీళ్ళు దుఃఖం కలిగి ఉన్నారు అంటే వీళ్ళు దేవుడి దృష్టికి చెడుగా జీవించినట్టు అక్కడ దేవుడు రాస్తా ఉన్నాడు ఈ కాపురాప్తులు ఈ కాపురప్తుల్లో మరి దేవుడు అక్కడ ఉండి వాళ్ళతోని ప్రతి సహాయం చేస్తా ఉన్నాడు మరి వచనము సమయలు ఇజ్రాయల్ అందరితో ఇట్లా అక్కడ సమయలు వాళ్ళతో మాట్లాడతా ఉన్నాడు సమీలు ఇజ్రాయల్ అందరితో ఇట్లా మీ హృదయము మీ పూర్ణ హృదయంతో యహోవా యుద్ధ మీరు మళ్ళీ కొనిన అన్య దేవతను అష్టరతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యహోవా మీ హృదయమును తిప్పి ఆయనను సేవించుడి అప్పుడు ఆయన తిలుప్తిల చేతిలో నుండి మిమ్మల్ని విడిపించును మీరు ఎందుకు దుఃఖిస్తున్నారు అని ఒకలకు ప్రోత్సహిస్తా ఉన్నాడు వాళ్ళ దేవుని పట్ల అలకు బలాన్ని కలగదిస్తా ఉన్నాడు బలమైన మాటలు ఏ విధంగా అంటే మీ హృదయాలను ఏమంటున్న పూర్ణ హృదయంతో యహోవ యుద్ధకు మీరు మల్లుకుని ఎడల అంటే వీళ్ళు హృదయాలు ఏ విధంగా ఉన్నా కదా వీళ్ళ జీవితాలు చెడిపోయినాయి కాబట్టి పూర్ణ హృదయంతో యహోవ యుద్ధ మీరు మల్లుకొని ఎడల అన్య దేవతలు వీళ్ళ హృదయంలో ఏమున్నాయంట అన్య దేవతలను హతారోతు దేవతలను మీ మధ్య నుండి తీసి పట్టుదల కలిగి యహోవ తట్టు మీ హృదయమును తృప్తి అంటే మీ ఉన్న ప్రతి ఒక్క మీ దేవతలను అంటే వీళ్ళు ఏమైనా ఏమో తెచ్చి పెట్టుకున్నారంట అన్య దేవతల హృదయంలో పెట్టుకున్నారు వీళ్ళ హృదయంలో మనోవేదన కలిగి కాబట్టి వీళ్ళకు అందుకే మరి సమీయులు వీళ్ళతో మాట్లాడుతూ అన్య దేవతను అఫ్త దేవలు మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యహోవ తట్టు మీరు ఎట్లా ఉండాలంట పట్టుదల కలిగి యహోవ తట్టు మీ హృదయాలను తిప్పి ఆయనను సేవించుండి మీ హృదయాలను ఆయన తట్టు తిప్పి ఆయనను సేవించుండి అప్పుడు ఆయన చిత్త చేతిలోండి మిమ్మల్ని విడిపించును అప్పుడే మీరు అప్పుడు మీకు శత్రువు నుంచి దేవుడు మిమ్మల్ని తప్పిస్తాడు అంటున్నారు అంటే హృదయంలో భయంకరమైన దేవతలను నిలుపుకొనున్నారు అంటే వాళ్ళ ఆహారాల చేసుకుంటూ వస్తున్నారు చూడు దేవుడు వాళ్ళకు జీవితంలో ఎన్నో అద్భుతాలు కదా ఐపు దేశం నుంచి ఆ భారతం తీసుకొచ్చినాక కూడా వాళ్ళ అన్నానమైన జీవితం వాళ్ళ ముందు ద్వారా నుంచే ఒక అనుమానం కదా అక్కడ వాళ్ళ కలగ మరి ఏమైనా అంటే వాళ్ళకు దూరం చేసుకొని అప్పటి నుంచి వాళ్ళ ఆచారాలు చేసుకుంటూ వస్తున్నారు ఇప్పటి వరకు అదే ఆచారాలు మన మధ్యలో అదే విధంగా ఉండిపోతా ఉన్నాయి హృదయాల్లో మన శరీరకంలో చేయకపోయినా కళ్ళతో చేతుల చేయకపోయినా మన శరీరాలతో చేయకపోయినా మన హృదయంలో నిలుపుకొని అందుకే ఆ హృదయాలను ఏమంటున్నాడు పూర్ణ హృదయంతో ఆయన తట్టు తిరగల కదా పూర్ణ హృదయంతో యహోవ యోవ యొద్ మీరు మల్లికొని ఏడలా అన్య దేవత తట్టు కదా అన్య దేవతలను అస్తార దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి తట్టు మీ హృదయాలను తిప్పి ఆయనను సేవించండి అప్పుడు ఆయన తట్టు మీరు ఎప్పుడైతే తిరుగుతారో అప్పుడు ఆయన తిలుప్త చేతులను మిమ్మల్ని విడిపించును దేవుడు ప్రతి ఒక్క బిడ్డలతోనూ కూడా దేవుడు అనేక విమర్శాల్లో మాట్లాడతా ఉంటాడు కదా వాళ్ళ జీవితాల్లో పాపమైన జీవితం కదా వాళ్ళు తెచ్చుకొని పెట్టుకున్నాయి కదా వాళ్ళు అనుదినము ఏమి చేస్తున్నారంట దేవతను ఆచారం చేసుకుంటూ తీసుకొని వాళ్ళ హృదయాలన్నీ చెడు తట్టు తిరిగిన్నాయి కాబట్టి అందుకే ఈయన మీ హృదయాలను ఆయన తట్టు తిరిగి ఆయన సేవించుడి అప్పుడు నాలుగవ అంతటా ఇజ్రాయిల్ బయలు దేవతను అఫారోత్సవ దేవతలను తీసివేసి యహోవాను మాత్రమే సేవించుడి అంటున్నాడు అనికా ఆయన వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాడు సంపూర్ణంగా మీరు ఎప్పుడైతే ఆయన తట్టు తిరుగుతారో అప్పుడు సంపూర్ణమైన తట్టు ఆయన తట్టు తిరగండి అప్పుడే యహోవాను మాత్రమే మీరు సేవించుండి ఆయననే మీరు సేవించండి ఆయననే మీరు ఆదరాధన చేయండి అంటుండు ఆరాధించండి అప్పుడు అంతటా సంయేలు ఇజ్రైల్ అందరూ నిస్పాకు పిలవనంపుడి ఏం చేస్తున్నాడు వీళ్ళ తోని మన సమయల ద్వారా దేవుడు మాట్లాడుతా ఉన్నాడు మీ హృదయాన్ని ఎప్పుడైతే సంపూర్ణంగా ఆయన సమర్పించుకుంటారో మీలో ఉన్న ఆ దేవతను తొలగించుకుంటారో అప్పుడు ఆయన సంపూర్ణంగా మీరు సేవిస్తారో అప్పుడు ఆయన మీ వద్దకు వచ్చాడని ఇంకేమంటుండో ఒక దగ్గర వాళ్ళకు దేవుడు ఏం చేస్తుండట అంతటా సమయలు ఇజలందరినీ నిష్పాకు పిలవనం పిలవనం పొడి నేను మీ పక్షంలో యహోవాను ప్రార్థన చేయనని చెప్పగా ఆయన ఏం చేస్తున్నాడంట వాళ్ళ మిస్వా దగ్గర వాళ్ళందరినీ ఒక దగ్గర చేర్చిండు సమయలు చేర్చి వాళ్ళకు ఒక ధైర్యంగా వాళ్ళతో చెప్తా ఉన్నాడు నేను మీ పక్షంలో యహోవాను ప్రార్థన చేస్తునని చెప్పగా కదా యహోవా దగ్గర ఏం చేశాడంటే ఆయన ప్రార్థన చేసి ఆయన దగ్గర మీ కొరకు ప్రార్థన చేస్తానని ఆయనకు చెప్తా ఉన్నాడు బాలాపడతా ఉన్నాడు సమకూర్చి వాళ్ళకు ఆదరణగా వాళ్ళకు చేస్తా ఉన్నాడు దేవుని తట్టు కదా వారు మిస్వాలో కూడుకొని నీళ్లు చేది యహోవ సన్నిధిని కుమ్మరించి ఆ దినమున ఉపాసం ఉండి దృష్టికి మేము పాపాత్ములని ఒప్పుకొని మిస్వాలో సమయేలు ఇజ్రాయిలకు న్యాయంగా తీర్చుచూ వచ్చెను కదా ఇక్కడ ఏం చేస్తున్నాడంట సీనా దేవుని సన్నిధికి తీసుకొని వస్తా ఉన్నాడు ప్రతి బిడ్డని తన హృదయాలని వాళ్ళ పాపాల నుంచి వాళ్ళని పాపాల నుంచి విడిపించి దేవుని తట్టు తీసుకొని వస్తా ఉండు చూడు ఆయన వాళ్ళకు ఎప్పుడైతే ఆయన సంపూర్ణంగా ఎప్పుడైతే మీరు సమర్పించుకొని ఆయన తట్టు తిరుగుతారో మీకు కార్యాలు అక్కడ జరుగుతాయని అక్కడ వాళ్ళకు చూపిస్తా ఉన్నాడు ఆయన వాళ్ళకు ఒక మాదిరి చూపిస్తుంది ఎప్పుడైతే మిస్పాలో వాళ్ళని ఎప్పుడైతే గ్యాదర్ చేస్తాడో ఎప్పుడైతే ఒక దగ్గర ఒక స్థాయికి తీసుకొని ఒక గమ్యానికి ఒక దగ్గర చేర్చి వాళ్ళకు దేవుని విషయాలన్నీ బలపరుస్తా ఉన్నాడు వారు మిస్బాలో కూడి కూడుకొని నీళ్లు చేరి వాళ్ళు ఏం చేస్తున్నారంట యహోవస్ అనేది కుమ్మరించి ఆ దినమున ఉపవాసం ఉండి చూడు వీళ్ళు ఏం చేస్తున్నారంట అక్కడ కూడుకొని వాళ్ళంతా నీళ్లు చేది యహోవస్ అనేది కుమ్మరించారంట వాళ్ళ హృదయాలన్నీ కడుకుంటున్నారు వాళ్ళ స్నానాలు చేసుకొని వాళ్ళు శుద్ధి చేసుకొని వాళ్ళు ఏ ఎక్కడ కూర్చున్నారంట దేవుని తండ్రిలో కూర్చొని వాళ్ళు ఉపవాసం ఉంటున్నారంట కదా వాళ్ళు ఏం చేస్తున్నారు యహోవస్ అనేది కుమ్మరించి ఆ దినమున ఉపవాసం ఉండి యహోవ దృష్టికి మేము పాపాత్ములను ఒప్పుకొనిరి వాళ్ళు ఏం చేస్తున్నారంటో వాళ్ళ పాపాలని అక్కడ ఒప్పుకుంటా ఉన్నారు దేవుని సన్నిధిలో మేము దోషలము మేము పాపులమని మీ దృష్టికి మేము పాపులమై ఉన్నాం అందుకే మాకు ఇవి సంభవిస్తున్నాయి కదా ఏం సంభవిస్తున్నాయి వాళ్ళకు భయంకరమే దుఃఖ క్రాంతులుగా జీవిస్తా ఉన్నారు వాళ్ళ హృదయాలని దుఃఖిస్తా ఉన్నాయి ఎందుకు మా దుఃఖము వాళ్ళ హృదయాలకు కదా దేవుడు లేకనే వాళ్ళకు దుఃఖాలు అందుకే యహో దృష్టికి మేము పాపాత్ములను ఒప్పుకొనిరి నిష్పా సమీయులు ఇజ్రాయిలకు న్యాయము తీర్చుచు వచ్చేను అప్పుడు ఏం చేస్తున్నాడంట మిస్పాల్లో సమయలు ఇజ్రాయేళ్లకు ఏం చేస్తుంట న్యాయము తీర్చుచు ఏం చేస్తున్నారంట తీర్చుచూ వచ్చి వచ్చేను కదా ఇజ్రాయిలు మిస్పాడి ఉన్నారని ఎవరు వినారంట ఫిలిప్తీన్లు వినారంట ఫిలిప్తీన్లు వినినప్పుడు ఫిలిప్తీన్లు సర్దాలు సర్దార్థులు ఏం చేస్తున్నారంట ఇజ్రాయిల మీదికి వచ్చి ఈ సంగతి ఇజ్రాయిలు విని ఫిలిప్తీన్లకు భయపడి వీళ్ళు ఏం చేస్తున్నారంట ఇజ్రాయలు ఇప్పుడు ఎక్కడ కూడున్నారంట వీళ్ళు వాళ్ళు దేవుని సన్నిధిలో కూర్చున్నారు వాళ్ళు ప్రార్థిస్తున్నారు ఉపవాస ప్రార్థన కలిగి ఉన్నారు వీళ్ళు ఉపవాస ప్రార్థన కలిగి ఉన్నప్పుడు వాళ్ళు ఎప్పుడైతే దేవుని తట్టి తిరిగిరో అప్పుడు ఏమొస్తున్నారంట శత్రులు స్టార్ట్ అయిపోయినారు వాళ్ళు వాళ్ళు ఇక్కడ ఏమన్నారంట మిస్ ఎవరు కూడున్నారో ఇజ్రాయల ప్రజలందరూ ఒక దగ్గర జమ అయ్యిన్నారు ఇప్పుడు వాళ్ళకు వాళ్ళతో యుద్ధం చేద్దాం సర్దార్దుల సర్దార్దులు అందరూ ఏం చేస్తున్నారంట సరదారులు ఇజ్రాయిల్ మీదికి వచ్చి ఈ సంగతి ఇజ్రాయిల్ విని ఫిలిప్తీన్లకు భయపడిరంట వీళ్ళకి మాట తెలుసుకుందంటే ఇజ్రాయిల్ కూడా ఏమని అంటే శత్రుడు మన మీదికి వస్తున్నారని ఫిలిప్తీన్లు మన మీదికి వస్తున్నారు మన మీద పడతారు మనతో యుద్ధం చేస్తే మనము చనిపోతామని వీళ్ళకి ఒక కానీ వీళ్ళు ఎక్కడ ఉన్నారంట దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేస్తున్నారు అప్పుడు ఎనిమిదవ వచ్చినంలో మన దేవుడని యహోవాను ఫిలిప్తీన్ల చేతిలో నుండి మనను రక్షించినట్టుగా మన కొరకు ఆయనను ప్రార్థన చేయుట మానవద్దని సమయను వద్ద మనవి చేసిరి వీళ్ళందరూ ఎక్కడ తిరుగుతున్నారంట మళ్ళా వీళ్ళ హృదయాలన్నీ దేవునికి ప్రార్థన చేస్తా ఉన్నారు అప్పుడే శత్రులు స్టార్ట్ కదా ఫిలిప్తిలు యుద్ధానికి వస్తా ఉన్నారు కానీ ఇక్కడ వీళ్ళు మళ్ళీ ఏం చేస్తున్నారంట మన దేవుడనే యహోవాను ఫిలిప్తిల చేతిలోండి మనను రక్షించినట్టుగా మరొక ఆయనను ప్రార్థన చేయటం మానవద్దని సమయను యుద్ధ మనవి చేసిరి మన సమీయుల దగ్గర కూడా ప్రార్థించు శత్రువులు వచ్చేస్తున్నారు మా మీద పడపోతున్నారు అని వీళ్ళకు ఎంత భయంకరమైన జీవితం అంటే నిజమైన దేవుని వదిలిపెట్టి ఈ లోకాన్సే దేవతను తెచ్చుకున్నాం కాదు వీళ్ళకు శత్రు జుడు వీళ్ళని ఏలనీకి భయలుదేరినారు కదా వీళ్ళకు ఒక భయము వెంటాడుతుంది దుఃఖిస్తా ఉన్నారు బాధ లేద కుటుంబాల పట్ల కదా అయితే సమిర వచ్చనంలో సమయలు పాలు విడవను ఒక గుర్రపిల్లను తెచ్చి యహోవాకు సర్వాంగ బలిగా అర్పించి ఇజ్రాయల పక్షంన యహోవా యహోవాను ప్రార్థన చేయగా యహోవా అతన్ని ప్రార్థన అంగీకరించాను కదా ఇజ్రాయెల్ ఎట్లా చేస్తున్నా ఇక్కడ ఇజ్రాయెల్ పట్ల సమయంలో ఏం చేస్తున్నాడంట పాలు వేడువని ఒక గొర్రపిల్లని తెచ్చి యహోవా కొరకు ఏం చేస్తుందంట సర్వాంగ బలిగా అర్పించిందంట ఒక గొర్రపిల్లను తెచ్చి కదా పాలు వేడువని ఒక చిన్న గొర్రపిల్లను ఒక దూడ గొర్రపిల్లని తెచ్చి ఏం చేస్తున్నాడంట యహోవాకు సర్వాంగ బలిగా అర్పించి ఇజ్రాయెల్ పక్షంలో యహోవాను ప్రార్థన చేయగా యహోవాతని ప్రార్థన అంగీకరించాను సమయంలో దహన బలి అర్పించు చుండగా ఫిలిప్సీలు యుద్ధం చేయదక ఇజ్రాయల్ వచ్చిరి కదా ఇక్కడ ఏం చేసింది ఇక్కడ బలి అర్పిస్తున్న అర్పించే లోపనే ఏమైనారంట ఫిలిప్సీలు వచ్చేసిందంట యుద్ధానికి ఎక్కడ ఇజ్రాయల్ దగ్గరకి సమయంలో దహన బలి నే ఫిలిస్తీన్ యుద్ధము చేతటై ఇజ్రాయల మీదికి వచ్చిరి అయితే యహోవా ఆ దినం నా మెండుగా ఏం చేసినట ఉరుములు కదా ఉరుములు ఉరుమించి వారిని కదా మెండుగా ఉరుములు ఉరుమించి వారిని తారుమారు చేయగా వారు ఇజ్రాయలు చేత ఏమైనదంట ఓడిపోయి వీళ్ళకి ఉన్నాయంట దేవుడు ఎప్పుడైతే దేవుని సందిలో కూర్చొని గురు ఉదయాలు సమర్పించుకుంటున్నారో సంపూర్ణమైన ప్రార్థన చేస్తున్నారో మరి సమీయులు వాళ్ళ కొరకు ఎప్పుడైతే బలి అర్పించిండో సర్వాంగ బలి వాళ్ళ కొరకు అర్పించిండో అప్పుడే ఫిలిస్తీన్లు అర్పించు చుండంగానే వాళ్ళ ఫిలిస్తీన్లు యుద్ధానికి వచ్చినప్పుడంట మరి అక్కడ దేవుడు వాళ్ళకు ఏం చేస్తున్నాడంట ఆ దినమున ఫిలిస్తీన్ల మీద నిండుగా ఏమైందంట ఉరుములో ఉరుమించి వారిని తారుమారు వారు ఇజ్రాయిల్ చేతి నుండి ఓడిపోయి ఇజ్రాయేలు నిస్ఫాలో నుండి ఇప్పటి వరకు ఫిలిప్తీలను తరిమి హతము చేసిరి అప్పుడు సమయలు ఒక రాయి తీసి మిస్పాకును షేనుకును మధ్య దారిని నిలిపి ఇంతవరకు యహో మనకు సహాయము చేశానని చెప్పి దానికి ఎబినేజర్ అని పేరు పెట్టాను ఇలాగునా ఫిలిప్తీన్లు అనపబడిన వారై ఇస్రాయల సరిహద్దులోనికి తిరిగి రాక ఆగిపోయి చూడు ఎప్పుడైతే వీళ్ళు ఎప్పుడైతే దేవంతట చిరిగిర్రో ఎప్పుడైతే బలి అర్పించబడ్డదో ఆ సర్వాంగ గొర్రపిల్ల కాదా పాలు వీడవనిది కదా పాలు వీడవని ఒక గొర్రపిల్లని తెచ్చి యహోవాకు సర్వాంగ బలిగా అర్పించి ఇజ్రాయేల్ పక్షం ఎప్పుడైతే ప్రార్థన చేస్తాడో అప్పుడే మరి ఫిలిప్తి యుద్ధానికి వచ్చినప్పుడు దేవుడు అక్కడ వాళ్ళకి ఎట్లా కనిపిచ్చిందంట ఉరుములు ఆ ఉరుములు కదా ఉరుములు ఉరుమినప్పుడంట వాళ్ళ చేసేటి వాళ్ళన్ని యుద్ధానికి ఏమేం చేసుకున్నారు వాళ్ళన్ని భయపడిపోయినారట ఫిలిప్తీన్లు బయట భయపడిపోయి వాళ్ళు ఏమైపోయినారంట వాళ్ళు పారిపోయినారు కదా వాళ్ళు ఓడిపోయినారు కదా వాళ్ళు ఏమైనారంట వాళ్ళకి ఏమీ అర్థం కాలేకుండా పోయింది చది ఎప్పుడైతే ఆ ఉరుములు ఉరుమినిలో ఉరిమించి ఉరుమించి వారిని తారుమగా చేయగా వారు ఇజ్రాయల్ ఓడిపోయారు ఇజ్రాయిలు నిస్వాలో నుండి బయలుదేరి వెచ్చినారు వరకు ఫిలిప్తీన్లను కాదు ఏం చేస్తుందట హతము చేసిరంట హతము చేసి అప్పుడు చదివేళ్ళు అప్పుడు తీసి ఒక రాయిని అక్కడ మధ్యలో పెట్టిందంట పెట్టి దానికి ఏమనటి ఎబినేదర్ అని పేరు పెట్టిడు చూడు ఇక్కడ ఎప్పుడైతే ఆ ఇజ్రాయేల ప్రజలు దేవుని తిరుగుతారో సంపూర్ణమైన జీవితం కదా సమర్పించుకొని దేవుని దగ్గర కూర్చొని వాళ్ళ హృదయాలని ఎప్పుడైతే దేవుని కడిపిస్తారో వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళ అన్ని కడుక్కొని వాళ్ళ హృదయాలను వాళ్ళ శరీరాలని దేవుని తట కూర్చొని ఎప్పుడైతే వాళ్ళు మూర పెడతాను ప్రార్థిస్తుంటారో చూడు వాళ్ళకు ఏమవుతుందంటే ఒక శోధనలాగా తిలిప్తిని వచ్చినప్పుడు సమయాలు ఎప్పుడైతే బల అర్పిస్తున్నాడో అప్పుడు వాళ్ళు యుద్ధం చేసిన చేయనికి వచ్చినప్పుడు అక్కడ ఉరుములు తో వాళ్ళు ఏమైపోయినారంట చూడు ఈ రోజు కూడా దేవుని బిడ్డలు మరి ఎన్ని మనం వాక్యాలు వింటున్నాం ప్రార్థన చేస్తున్నాం అనేకమైన విషయాల పట్ల మనము అన్ని వింటూనే ఉన్నాం కదా అన్ని దేవుడు మనకు బయలుపరుస్తున్నా కూడా మనం ఇంకా దేవుణ్ణిలో బలహీనంగానే ఉన్నాం కదా వీళ్ళు ఏ విధంగా అన్య ఎట్లా ఆచరిస్తున్నారో చూడు అలాంటివి కూడా మనం అనేకమైన విషయాలు చేస్తా ఉన్నాం ఇక్కడ వాళ్ళు చేస్తున్న మన ముందు నుంచి దేవుని బిడ్డలే కదా రక్తంతో కడగబడిన వాళ్ళే కదా గొర్రపిల్ల రక్తం ప్రోక్షించుకున్నారు వాళ్ళ కుటుంబాల కదా ఆ గుమ్ ఆ గుమ్మానికి ఎప్పుడైతే పెట్టినారో అప్పుడు కాపాడబడ్డారు కదా ఏ గుమ్మానికైతే ఆ గొర్రపిల్ల రక్తం ఉంటుందో మృత్యు అక్కడ నుంచి వెళ్ళిపోయిందని మన ఐగుప్తులు ఎన్నోసార్లు వింటా ఉన్నాం కదా అక్కడ నిర్గామ కాండంలో చూడు వాళ్ళకు మరణము అక్కడ కొట్టివేయబడ్డాక కూడా వీళ్ళు దేవుని అద్భుతాలు చూసి ఆ భారీసత నుంచి బయటికి తీసుకొచ్చినా కూడా హృదయాలు ఏ విధంగా ఉన్నాయి కదా దేవునికి సమర్పణంగా జీవితంగా లేవు వాళ్ళ హృదయాల్లో మరి అన్యమైన దేవతలను తెచ్చి పెట్టుకున్నారు కదా అన్య దేవతలు అతరవత దేవతలను కదా వాళ్ళు పెట్టుకున్నారు కథ దేవునికి విరుద్ధంగా జీవితున్న హృదయాలు సరిగా లేవు అందుకే వాళ్ళ జీవితాలు ఎట్లా ఉన్నాయంటే దుఃఖిస్తా ప్రజల దుఃఖం ఎందుకు దేవుడు నాక దుఃఖం ఎందుకు కదా వాళ్ళకెందుకు బాధ వాళ్ళకెందుకు వేదన అన్నప్పుడు ఇక్కడ అన్య దేవతలు దేవతలను వాళ్ళ అనేకమైన అన్య దేవతను తెచ్చి వాళ్ళ హృదయాలు నింపుకున్నాం కాక దేవుడికి ఎక్కడ చదువుతా ఉంది లేదు కదా వాళ్ళు ఏం చేస్తున్నారంట ఎప్పుడైతే సమయలు ఒక న్యాయాధిపతిగా వాళ్ళకు తీర్పు తీర్చుకుంటూ వాళ్ళ దేవుని తట్టు ఎప్పుడైతే తీర్చుకుంటూ వస్తాడో మరి దేవుని తట్టు వాళ్ళని ఎప్పుడైతే తిప్పుతా ఉన్నాడు కదా బలపడతా ఉన్నాడు దేవుని చూడు మీ కొరకు నేను ప్రార్థన చేస్తా కదప్పుడు మీరు హృదయాలని కడుక్కోండి మీ జీవితాలను సమర్పించుకోండి ఆ దేవుని దగ్గర కూర్చొని ఉపవాస ప్రార్థన కలిగి ఉండండి అన్నప్పుడు సమకూర్చి వాళ్ళకు ఒక దగ్గర గుంపుగా చేసి వాళ్ళకి అనేకమైన విషయాలు చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నట వాళ్ళ హృదయాలన్నీ దేవుని సన్నిధిలో కూర్చొని వాళ్ళు ప్రార్థిస్తున్నాను వాళ్ళ దేవుని సన్నిధిలో కుమ్మరికుంటా ఉన్నారు వాళ్ళ జీవితాలను అన్ని యహో సన్నిధిలో కుమ్మరించి ఆ దినంలో ఉపవాసం ఉంటా ఉన్నారు కదా ఉండే యహో దృష్టికి మేము పాపాత్ములని వాళ్ళు ఒప్పుకుంటున్నారు దేవుని సన్నిధిలో చూడు ఎప్పుడైతే వాళ్ళు ఒప్పుకున్నారో ప్రతి ఒక్క దాంట్లో వాళ్ళ విజయాన్ని చూడ కలిగేదు కానీ ఈరోజు మనము అదే స్థితిలో ఉన్నామని మనం అనుకుంటాం కానీ మనం అనేకమైన విషయాలను తప్పిపోతా ఉన్నాం మాటల చేతనే కానీ చేతల చేతనే అనేకమైన విషయాల తప్పు మనం ఈ లోకం అన్ని విషయాలు చేస్తా ఉన్నాం కదా ఒక హృదయాన్ని మనం నొప్పించటాపిగా తయారుగా మనం చేస్తాం అంటే దేవుని హృదయాన్ని నొప్పిస్తా ఉన్నాం మనం అనేకమైన విషయాలు చేసిట్టేదా చేస్తున్నాం కానీ ఆ దేవుడికి హేయము కదా అందుకే మన జీవితాల్లో భయంకరమైన దుఃఖములు ఉంటాయి ఈ దుఃఖాలను తొలగించాలంటే ఏసు ప్రభు సాధ్యము ఎప్పుడైతే మన హృదయమో సంపూర్ణంగా ఆయనకు సమర్పించుకోవాలా కదా తిరగాల చూడు దేవుడు మన కొరకు బలైండు మరి ఈయన కూడా మరి సమీర్ ఏంటి పాలు విడవని ఒక గొర్రపిల్లని తెచ్చి యహోగాకు సర్వాంగ బలిగా అర్పించినడంట ఈ రోజు మన కొరకు ఆయన బలి అయిండు బలైండ లేదా మన కొరకు సర్వాంగ బలిగా ఆయన అర్పించకుండా తన శరీరాన్ని ఆ పరిశుద్ధమైన శరీరాన్ని మన అర్పించుకున్నాడు అర్పించుకున్నప్పుడే కదా మన అష్టంతో కడగబట్టం పరిశుద్ధపటం సైతాన్ని చేతుంది మనం విడుదల పొందినం కదా దేవుడు ఈ రోజు మనకు విడిపించి అధికారం ఇచ్చినాక కూడా మళ్ళా మనం పాపం చేస్తామా సైతాన్ని చేస్తుంది కదా ఎత్తి చిన్న ఆచారం చేసినా కూడా మనకు అన్ని దయ్యం దూరి మనకు రోగాలు తెచ్చిపెడుతుంది కుటుంబ సమస్యలు తెచ్చిపెడుతుంది కదా ఏ ఎందుకంటే ఈ రోజు మనం ఎన్నో విషయాలు సత్యాలు తెలుసుకొని మనం పామి చేస్తా దేవుని సన్నిధిలో అవునా కదా కదా అన్న చెప్తా ఉంటాడు సిస్టర్లు చెప్తా ఉంటారు బ్రదర్లు చెప్తా ఉంటారు మనము జాగ్రత్త కలిగి ఉండాలని అన్ని విషయంలో తెలిసి కూడా మనం దేవుని దగ్గర ఒప్పుకొని మళ్ళా దాని తట్టు తిరిగిన మనకో మరి సైతాన్ని మరి దానికి అధికారం ఇస్తాం కదా దేవుని దగ్గర అధికారం తీసుకొని వస్తుంది ఎందుకంటే మనం చేసిన తప్పుల వల్ల మనం చూసిన ప్రతి మనం చేసేటి కదా మనం అన్ని పాల్పొందుతున్నాం కదా మనకు అవసరం లేదు ఎందుకంటే దేవుడు మనకు అనేకమైన విషయాలు తెలియజేస్తా ఉన్నాడు కదా కొత్త నిబంధనలు మనకు అన్నిక విషయాలు చెప్తుంది చేసినా కూడా మనలో ఏదో ఒక తప్పు కనబడుతూనే ఉంది ఏదో బీజము పాపమైన బీజము మనలో ఉన్నది అది తీసేసుకోవాలా సంపూర్ణంగా ఆయన దేవుని సన్నిధిలో కదా ఈరోజు కుమ్మరించుకోవాలా దేవా నేను ఏ చేస్తున్నా నన్ను జాగ్రత్త పడి సన్నిధిలో నువ్వు అనుకుంటున్నావు మళ్ళా పాపం చేస్తే దేవుడు మళ్ళా నీ కొరకు బలి కావాలన్నా చైతాన్ దేవ్ ఎంతగానో యుద్ధం చేస్తారు చూడు దేవుని బిడ్డలు అట్లా శ్రమలు పడడము దేవుడికి ఇష్టమా లేదు ఒక న్యాయాధిపతిగా తీర్పు తీర్చుకుంటూ దేవుని తనకి తీసుకొస్తుంది సమయలు ఈ రోజు సమయలు నువ్వు నిలబడితే నేను నిలబడితే ప్రజలంతా విడుదల చేయనికి ఉండటట్టుండా ఉండాలా కానీ మనమే ఆచారాలు చేసుకుంటూ ఆ దేవతను అనుసరించు ఏ చిన్నది చేసినా అదొక ఆచారమే కదా ఇక్కడ వాళ్ళు చిన్న తప్పు చేయడం కానీ దేవుని తెలుసుకొని కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు చూడు జాగ్రత్త పాపం చేసినారు కదా మేము పాపలం అని దేవుని సన్నిధిలో వాళ్ళ హృదయాలను ఒప్పుకుంటా ఉన్నారు మనలో మనలో కూడా ఏ కూడా పాపం ఉండదు అంటే సమీని చెయ్యలేదు దేవుని సన్నిధిలో పెంచబడిన వ్యక్తి అయినా కదా సమీని ఒక ప్రవక్త ఆయన ఏం చేస్తున్నాడు దేవుని సన్నిధిలో ఉండి దేవునికి సమర్పించుకున్నాడు కానీ ఈ రోజు మనం సమర్పించుకుంటున్నా అనుకుంటున్నాం మన హృదయాలని కానీ హృదయం సమర్పించుకుంటూ శరీరాన్ని కూడా సమర్పించుకొని తన తండ్రి దగ్గరికి తల్లి దగ్గర పోకుండా దేవుని సన్నిధిలో ఉండిపోయింది ఆయన ఆ మందిరంలో ఉండి అనేకమైన విషయాలు దేవుని దర్శనంలో దేవుని స్వరం విన్న వ్యక్తి అయినా చూడు ఒక మనిషి ఇక్కడ ఇజ్రాయల ప్రజలకు ఒక ప్రతిగా ఆయన న్యాయాధిపతిగా ఉన్నాడు అక్కడ న్యాయాధిపతిగా తీర్పు తీర్పు ఉండను కదా తీర్పు తీర్చు ఉండను ఆయన ప్రతి ఒక్క దాంట్లో ఉంది తీర్చుతా ఉన్నాడు ప్రతి ఒక్క దేవుని సన్నికి తీసుకొని వస్తా ఉన్నాడు ఈరోజు మనము ఒక న్యాయాధిపతిగా ఉండాలి అంటే ఒక మనిషికి ఒక నిలబడాలి అనుకుంటే మనం ఎంత జాగ్రత్త కలిగి ఉండాలి మనలో ఎటువంటి కూడా భయం ఉండదు ఎటువంటి పాపం ఉండదు మనలో ఎటువంటి దోషం ఉండదు మన మీద ఏ నింద కూడా ఉండకూడదు కదా అప్పుడే దేవునికి మనము మనం చేసే ప్రతి ప్రార్థన దేవుని సందికి చేరుతుంది కదా ప్రతి ఒక్క దేవుడు ఆలకిస్తాడు మన సమస్తలని ఈ వింటాడు ప్రతి ఒక్క దానికి జవాబు కలుగుతుంది కదా ప్రతి ఒక్కదానికి సమస్యకో జవాబు కలుగుతుంది ఎందుకంటే ఎందుకంటే దేవుడు సమయలు ప్రార్థన విన్నాడని అక్కడ అంటే సమయలు ఎంత జాగ్రత్త దేవుని సన్నిధికి కలిగి ఉన్నాడు కదా సమీపంగా ఆయన ప్రతి ఒక్క దాంట్లో కదా ఆయన ప్రతి ఒక్క ప్రార్థన అంగీకరించాను కదా రాయ సర్వాంగా బలిగా అర్పించినప్పుడు ఇస్రేల పక్షాన యహోవాను ప్రార్థన చేయగా యహోవా అని ప్రార్థన అంగీకరించాను ఇప్పుడు ఈ రోజు మన ప్రార్థన అంగీకారం ఉన్నదా ఈ రోజు మనం ప్రార్థన చేస్తున్నాం పాటలు పడుతున్నాం వాక్యం చెప్తున్నాం మళ్ళా రేపటి నుంచి యథావిధంగా చేస్తామని అంటాం అది దేవునికి ఇష్టమైనది కాదు మనం ప్రతి ఒక్క దాంట్లో కలిగి ఉండాలి ఈ రోజు చేసినా మేము ఈ రోజు నుంచి మళ్ళీ చెయ్యనికి దాని తిరగకుండా మనం అన్ని కడిగి వేసుకోవాలా తీసి నుంచి ఆ దేవత అన్నీ ప్రతి ఒక్క చిన్నది కూడా దేవతని ఏది చేసినా దేవతలు ఇంట్లో కూర్చొని కొట్లాడతాయి మన శరీరంలో మన కుటుం కుటుంబాల పట్ల కానీ మనం ఏం చేయాలా దేవునికి మన ప్రార్థన అంగీకారంగా ఉన్నదనేది మనం పరిశీలించుకోవాలా చూడు ఈ రోజు ఇజల పక్షంగా సమయలు ఏ విధంగా ఒక న్యాయాధిపతి ఉండి వాళ్ళ అనేకమైన దేశాలు చేస్తా ఉన్నాడు సమయలు దహన బల వచ్చినా కూడా దేవుడు ఏం చేశాను ప్రార్థన అంగీకరించింది కాబట్టి ఫిలిప్తీన్లు ఓడిపోయినారు వాళ్ళకు ఒక శబ్దం వినబడంగానే భయంకరంగా పారిపోయిన తారుమార్ యుద్ధంలో వాళ్ళు ఓడిపోయినారు కదా సమయలు మన ప్రార్థన చేసిండు బాలి అర్పించి అర్పించినప్పుడు కదా ఇజ్రాయేల్ మరి ప్రతి ఒక్క దాంట్లో వాళ్ళకు దేవుడు తోడైనాడు అప్పుడు సమయలు ఒక రాయి తీసి నిస్పాకును శేనుకును మధ్య దాన్ని నిలిపి ఇంతవరకు యహోవ యహోవ మనకు సహాయం చేశనని చెప్పి దానికి ఎబినేజర్ అని పేరు పెట్టాడు ప్రతి ఒక్క దాంట్లో వాళ్ళకు సహాయం చేసుకుంటూనే వస్తున్నాడు దేవుడు ఎప్పుడు వాళ్ళ చేయడవే కానీ వాళ్ళు మాత్రం చేయి వేడిటి దేవుడిది వాళ్ళ దేవతల ఆచారం వాళ్ళు అనుకుంటున్నారు మేము దేవుడి దగ్గరనే ఉన్నామని దేవుని బిడ్డమే అని దేవుని సొత్త అనుకుంటున్నారు కానీ వాళ్ళ ఉదయాలు ఎక్కడ అన్య దేవతల పట్ల దేవతను అష్టారోత దేవతను తెచ్చి పెట్టుకున్నారు వాళ్ళు అది దేవుడికి హేయమైనవి అవన్నీ చేయకూడదు మనం చేయదు చేసినా కానీ మనం కొత్త నిబంధనలకు ప్రతి ఒక్కటి కూడా పాపమే ఏదైనా ఆచారమే అంటుంది దినము కూడా ఆచారమే పావుడు భక్తుడు ఇంకా తేటగా మనకు రాస్తా ఉంటాడు కదా గళత్రలో రాస్తాడు కొలత్రీలో రాస్తాడు ప్రతి ఒక్క దాంట్లో ఆచారాల కోసం రాస్తాడు కదా ఏదైనా పాపమే అంటుడు కదా వీళ్ళు దేవతను తెచ్చి పెట్టుకొని ఆచారం చేసినదేమో కానీ ఈరోజు దినాలను కూడా మనము చేయనిక వీలు అంటున్నాడు ఈ దినము అనేది కదా ప్రతి ఒక్క దినము మంచి దినంగా చేసి పెట్టినప్పుడు మంచి దినంగా ఉన్నప్పుడు మంచి దినంగా దేవుని సృష్టించని ప్రతి దినము దేవుని సృతించుట ఎంతో మనకు శ్రేష్టకరము కదా ఎంతో సంతోషము దేవుని శుద్ధించడం ఎంతో మనోహరము దేవుని సన్నిధిలో మనం ఉండడం దేవుడు మనకు అనేక విషయాలు ఇక్కడ చూడండి ఇలాగ ఫిలిప్తీన్లు మళ్ళీ ఏమైనారంట ఫిలిప్తీన్లు అలాగున పదమూడ వచ్చినం అలాగున ఫిలిప్తీన్లు అనపబడిన వారై ఇజ్రాయిలు తిరిగి రాక ఆగిపోయేది ఎందుకు అంటే దేవుని వెలుగు అక్కడ ఉంది కదా దేవుని ఉరుములు మెరుపులు అక్కడ వలకు ధార్మార్ చేసినాయి వాళ్ళకు ఒక భయం ఒకటి పుట్టింది అందుకే వాళ్ళు ఏమైనారంట వాళ్ళు సరిహద్దులో కూడా రాలేకపోతున్నారు ఎందుకంటే దేవుడు వాళ్ళకు ఒక కంచె వేసిందంట ఆ ఉరుములు కదా ఆ ఉరుముల ద్వారా మిండిగా కుమ్మలిచినప్పుడు వాళ్ళకు ఒక భయము పుట్టినప్పుడు వాళ్ళు ఏమైపోతున్నారంట ఆ సరిహద్దులో ఇక్కడ రాక ఆగిపోయేది సమయలు సమయలు ఉండిన దినములన్నిటను యహోవాస్తము ఫిలిప్తులకు విరుద్ధంగా ఉన్నదంట ఆయన ఎన్ని రోజుల వాళ్ళ ఇజ్రాయేల్ పక్షాన ఉన్నాడో వాళ్ళకు దేవుని తట చెప్తున్నాడో దేవుని సరి నడిపిస్తున్నాడో ఆయన న్యాయాధిపతిగా ఉండి వాళ్ళు నడిపిస్తున్నాడో అప్పుడు ఉన్న దినములము ఫిలిప్తీన్లకు ఎక్కడ విరోధంగా ఉందట చూడు అక్కడ రాకుండా యుద్ధం రాకుండా దేవుడు సమాధానం చేసినానికి కనబడి మరియు ఫిలిప్తీన్లు ఇజ్రాయెల్ యొక్క ఉండి పట్టుకొని పట్టణములు ఇజ్రాయలకు తిరిగి వచ్చాను ఎవరైతే ఫిలిప్తీన్లు ఇజ్రాయెల్ ఏమేం పట్టణాలు తీసుకున్నారో వాళ్ళ యుద్ధం నుండి పట్టుకొని పోయిన పట్టణములన్నిటినీ ఇజ్రాయలకు తిరిగి మళ్ళా తీసుకొని వచ్చినంట ఎక్రో నుండి ఘాతు వరకు గ్రామములను వాటి పొలములను ఇజ్రాయిల్ ఇజ్రాయిల్ ఫిలిప్సీల చేతిలో నుండి విడిపించిరి కదా ఎట్లా చేసుకొని వచ్చిందంట వాళ్ళ ఏ పట్టణాలు ఉన్నాయో వాళ్ళ గ్రామాలు ప్రతి ఒక్క పొలాలు ఏమున్నాయో తీసుకొని వచ్చిందంట వాళ్ళకు మన యుద్ధం చేసే శత్రువు మన ఇదికి మనం ఎంత వాళ్ళ దగ్గర పోయి ఏం తీసుకొని కూడా అరగతుండదు అసలుంటిది దేవుడు వీళ్ళకి ఎన్ని కార్యాలు చేసినాడో చూడండి ఈ ఫిలిప్తీన్ల యుద్ధం నుండి ఇజ్రాయేల్ ప్రజలు ఏమేమి తీసుకొని పోయారో పట్టణములను ఇజ్రాయేళ్లకు తిరిగి వచ్చను ఎక్కడ నుంచి ఘాతు వరకు గ్రామములను వాటి పొలములను చూడు ఇజ్రాయెల్కు ఫిలిప్తీన్ల చేతి విడిపించి మరియు ఇజ్రాయిలకును అమోరీలకు సమాధానము కలిగేను సమయంలో తాను బ్రతికి దినములన్నిటి విరములన్నీయు ఇజ్రాయలకు న్యాయాధిపతిగా ఉండేను చూడు ఎట్లా ఉన్నాడంటే న్యాయధిక ప్రతి ఒక్క దాంట్లో ఆయనకు మీరు ఏం చేసినట్టే న్యాయం తీర్చుకుంటూ వస్తుంది ఇజ్రాయెల్ ప్రజలకు ఎందుకు అంటే దేవుని పట్ల ఆసక్తికరమైన ప్రార్థన అంగీకారం అంటే ఈ రోజు అక్కడ న్యాయాధిపతిగా ఉండాలి అంటే మనం ఏ విధంగా జాగ్రత్తగా ఉండాలా మనలో కూడా పాపం ఏది కూడా ఉండొద్దు మరి ఇజ్రాయల్ ఆ విధంగా పాపం జీవించరు కానీ వాళ్ళను దేవు తట్టు తీసుకొని వస్తుంది తప్పు మీరు చేసిన దేవునికి హేయమైనవి మీరు పాపంగా చేస్తున్నారు మీరు దేవుని దృష్టికి మీరు పాపంగా జీవిస్తున్నారు అవన్నీ దేవుడికి ఏమో మీరు చేయకండి అని మరి ఆయన దేవుని తట్టు తీసుకొని వస్తున్నాడు చూడు ఆయన బ్రతికి దినంలన్నిటను మరి ఆయన ఎట్లా ఉన్నాడకు ఇజ్రాయేల్ ప్రజలకు న్యాయం తీర్చు కదా ఆయన మరి ప్రతి దాంట్లో ఉన్నాడు సమయలు ఎందుకంటే దేవుడు ఏర్పరచుకున్న వ్యక్తి అయిన సమయలు ఒక ప్రవక్త ప్రతి న్యాయాధిపతి అయి ఈ రోజు దేవుడు మనకు విషయాలలో అనేకమైన విషయాలు దీన్ని బట్టి చూస్తే మనకి ఎట్లా ఉందంటే ఈ రోజు మనిషికి ఒక న్యాయాధిపతిగా నువ్వు ఉండాలా మరి దేవుని ప్రజలను తీసుకొని రావాలంటే నువ్వు ఎంతో జాగ్రత్తగా ఉండాలా నీలో ఏ తప్పు ఉండదు ఏ పాపం ఉండదు ఏ దూషమైన మాట కూడా నీలో ఉండదు ఏ అబద్ధం కూడా వాక్యం ఉండడానికి వీల్లేదు ఏ విధంగా బైబుల్ దాని ప్రకారంగానే నువ్వు ఎందుకంటే పౌలు అనేకమైన పత్రికలు రాసేటప్పుడు మీలో ఇది కొద్దువగా ఉన్నది అది సంఘమే ఉన్నది పరిశుద్ధంగా ఉన్నది అలంకరింపబడ్డది కానీ దేవుని భాషతో మాట్లాడుతుంది అన్ని ధరించుకొని ఉంది కానీ మీలో ఏదో కొద్దుగా ఉంది ఏమో మీలో ఆచారాలు ఉన్నాయి చూడు మాలో కూడా అనేకమైన దేవుని ధరించుకున్నా అంటాము పర్షుదాత పొందుకున్న భాషలు మాట్లాడుతున్నాం మనకు అనేక కృపవరాలు ఉంటాయి అయినా గొడవ ఏదో లోపం అది చెయ్యని చెయ్యకూడదు అనేది చేస్తున్నాం అదే హేయమని అవి కూడా దేవుడు తీసివేయమని మనకు చెప్తా ఉన్నాడు ఇక్కడ ఎందుకంటే సమయలు ఏది కూడా చెయ్యలేదు ఆయన ఒక ప్రతిగా దేవుడికి ప్రతినిధిగా ఇక్కడ ఉండి మనకు దేవుని తట్టి తీసుకొని వస్తా ఉన్నాడు ఒక ప్రవక్త ఒక దేశం నుంచి ఒక ఒక యుద్ధాన్ని నుంచి ప్రజలను తీసుకొని రావాలంటే చాలా కష్టం కదా ఆయన సర్వాంగ బలిగా మన కొరకు దేవుడు బలి ఇక్కడ ఆయన ఒక గుర్రం తెచ్చి కానీ దేవుడు మన కొరత బలి అయినప్పుడు ఆ అధికారం మనకిచ్చినప్పుడు నువ్వు కూడా ఒక సర్వాంగ కవచంగా ధరించుకొని ఈ లోకంలో ప్రజలంతా విడుదల చేసుకోవాలా సైతం చేత ప్రజల్ని విడుదల తీసుకొని వచ్చి దేవుని సన్నికి తీసుకొని రావాలా మరి తీసుకొని రావాలా నీకు ఎంత జాగ్రత్త కలిగి ఉండాలా నువ్వు పరిశుద్ధంగా ఉండాలా ఆ సర్వాంగ కవచము అవన్నీ ధరించుకోవాలా ఎస్ఎస్ రాసిన పత్రికలో మనకు ఆరో పదో వచనం చూస్తే అన్ని అయినాయి అక్కడ రాయబడ్డే కవచాలు కదా సర్వాంగ కవచాలు అవన్నీ ధరించుకోవాలా దేవుడు నీ బలి అయినప్పుడు మరి నువ్వు కూడా అవే మరి బలి ఆ విజయం మనకిచ్చిండు కదా మీరు ఈ రోజు ఈ లోకానికి వెళ్ళి మరి ప్రకటించండి మరి అనేక మంది శిష్యులుగా తయారు చేయమని శిష్యులుగా తయారు చేయాలంటే మరి నువ్వు ఎట్లా ఉండాలా జాగ్రత్తగా ఉండాలా వాళ్ళందరూ శిష్యులుగా తయారు చేయాలంటే నువ్వు ఎంతో ఉండి కదా నువ్వెంతో నేర్చుకొని నువ్వు ఎంతో బలపడి దేవుని సన్నిధిలో వాళ్ళని బలపరచాలా మరి నీలో ఎంత తప్పు ఉన్నా కూడా అది దేవుడికి ఏమైనవి కాదు మరి ఈ రోజుల్లో మరి అనేక మంది అందరూ చెప్పుకుంటున్న శిష్యులుగా చేసిన ఎక్కడైనా కనిపిస్తుందా మనకి ఎక్కడ కనిపిస్తలే వాళ్ళే అనేకమైన బోధన బోధిస్తూ మరి వాళ్ళే చెప్తాలా వాళ్ళే పాటలు పాడాలా వాళ్ళే ప్రార్థన చేయాలా వాళ్ళే వాక్యం చెప్పాలా కదా ఇతరులకు ఇచ్చే అవకాశం ఉండదు ఎందుకంటే వాళ్ళు బలపడనిక వాళ్ళ దగ్గర లేదు కదా ఈరోజు ఆ శక్తి ఆ సామర్థ్యము దేవుడు నీకు కదా తనలో ఉన్న సామర్థ్యం అంత నీకు నువ్వు ఎంత సామర్థ్యం కలిగి పొందుకొని లోకంలో నిలబడాలా కదా నువ్వు జాగ్రత్త కలిగి ఉండాలా ప్రతి ఒక్క దాంట్లోనే కానీ చూపులో నడకల ప్రతి ఒక్క బట్టలనే కానీ ప్రతి ఒక్క నువ్వు పరిశుద్ధంగా ఉండాలా పరిశుద్ధంగా ఉంటేనే నువ్వు ప్రతి ఒక్క దాన్ని ఎదిరించగలుగుతావు దేవుసట్టు పచ్చని అందరూ తీసుకొని కదా అప్పుడే మనము బంధకాల నుంచి సైతాన్ని కూడా భయం ఉంటది ఎందుకంటే నీళ్ళు పరిశుద్ధమైన అలంకారం నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీ ప్రార్థన దేవు సంధికి కదా ఇతరుల కోసం ప్రార్థన చేసినప్పుడు వాళ్ళది ప్రార్థన దేవుని చేరినప్పుడు దేవుడు జవాబిచ్చినప్పుడు మరి వాళ్ళకు ఏమవుతుంది వాళ్ళకు విడుదల కలిగినప్పుడు వాళ్ళందరూ దేవుని సందికి తీసుకొని ఎందుకంటే నీళ్ళంతా పరిశుద్ధంగా పరిశుద్ధంగా లేకపోతే మరి దేవుని దగ్గర ప్రార్థన పోదు వాళ్ళ సమస్యలు తీరవు వాళ్ళ దేవుని దగ్గర తీసుకొని రాలేవు అధికారం మీ దగ్గరికి రాదు ఎందుకు నువ్వు పరిశుద్ధంగా ఉండి ప్రతి ఒక్క దాంట్లో విడుదల పొందుతనే గాని మనం ఏది చేయలేము. ఇక్కడ సమయలు అదే విధంగా చేస్తా ఉన్నాడు మరి మరి ఎది నేజరని ఒక పేరు ఒక రాయిని అక్కడ పెట్టేడు ఆ రాయి మనము కొత్త నిబంధనలో ఏసు కదా కదా దేవుడు మనకు రాయిగా ఉన్నాడు కదా ఆ బండే క్రీస్తు అంటాం కదా అప్పుడు తీర్చి మిస్పాకును చేకీకును మధ్య దానిని నిలి చెప్పి ఇంతవరకు యహో మనకు సహాయము చేశనని చెప్పి దానికి అని పేరు పెట్టను ప్రతి ఒక్క దాంట్లో వాళ్ళకు సహాయం చేస్తా ఉండు కాచి కాపాడుతాడు భద్రతాండు ఇస్రాయల్ ఆయనకు పిచ్చే దేవుడికి కదా తన ఏర్పరచుకున్న ఆ గుర్రతులతో కడిగి చేసుకొని తన బిడ్డగా చేసుకుంటే ఇస్రా దేవుని బిడ్డలు ఏ విధంగా దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నారు భయంకరమైన తిరుగుబాటు చేస్తున్నారు దేవుని బిడ్డలు కదా దేవుని అద్భుతాలు చూసి ఆశ్చర్యకాలు చూసి కడుపు నిండా తిని నీళ్లు తాగి మంచి నిద్ర వాళ్ళకి మంచి ప్రయాణం పెట్టినా కూడా దేవుని విరుదంగా ఈరోజు నీ పిల్లలు నీకు తిరిగితే ఎంత బాధ నువ్వనొక దెబ్బేసగా దేవు వాళ్ళకు దెబ్బ కూడా కొట్టది దేవుడు వాళ్ళు ప్రేమించిండు వాళ్ళు తురనీకరించుకున్నాక ఏతు మనని ఏర్పరచుకున్నాడు దత్తపుత్రగా మనం తీసుకుంటే మనమేం చేస్తున్నాం మనమే అదే శిల్వ ఉన్నాం నీ కొరకు నేను వస్తా బలి అయినా అని చెప్పి దేవుడు అన్నీచిగా విషయాల మీద మనకు అధకారం అధికారం ఇచ్చి వెళ్ళిపోయి మళ్ళా రెండో రాకడా వస్తున్నా మీకు అనేకమైన మీకు సిద్ధపరుస్తున్నాను అని చెప్పేసి మళ్ళా వస్తాను అని చెప్పినప్పుడు మరి నువ్వే విధంగా ఉంటున్నాం భూమి మీద ఈ రోజు మనని దేవుడు దత్తపుత్రుడుగా మనం తీసుకున్నాడు మననిది సొంతగా ఆయన రక్తంతో కడిగి మనకు మంచి పేరుని ఒక నామాన్ని ఆయన వెళ్ళిపోయిండు ఒక ఆదరణకర్తను మన మధ్యలో పెట్టి నువ్వు ఆదరణకర్తగా చెప్పినట్టుగా నువ్వు మనం వింటున్నామా ఆ పరిశుద్ధాత్మ చెప్పినట్టు మనం వింటున్నామా మనం అనేకమైన కూడా తప్పిపోతున్నాం మన చిన్న మాటలు తప్పిపోతున్నాం కదా తర్వాత క్రియల తప్పిపోతున్నాం కదా మన చేసే నడవడి కూడా తప్పిపోతున్నాం కానీ వద్దన దగ్గరకే మనం పరిగెత్తుతున్నాం అనేకమైన చెప్తా ఉన్నాం కానీ ఆ ప్రార్థ ఎంత వరకు అంగీకారంగా ఉంటుంది దేవునికి దేవుడు కూడా బాధపడతా ఉంటాడు అయ్యో ఇజ్రాయేల్ ప్రజలు నేను వాళ్ళ అర్థంతో కడిగి కూడా రోక్షించుకొని వాళ్ళని దేవుని చందకి తీసుకొని మరి వాళ్ళకు అనేకమైన విషయాలు అద్భుతాలు చేసి నా తండ్రికి తీసుకొని ఎంతో ఆయన ఆశించిడు ఈ రోజు వాళ్ళు కూడా తృణీకరించింది ఈ రోజు దత్తపుత్రిగా నిన్న తీసుకున్నప్పుడు మనం ఏ విధంగా ఉంటున్నాం దేవునికి త్యాగంగా కర ఒక త్యాగం చేసేటట్టుగా ఉన్నామా ఈరోజు ఎదుటి వాళ్ళ కోసము మనం అన్ని వదులుకొని వాళ్ళ కోసం మనం ప్రార్థిస్తున్నామా మనము పరిశీలించుకో ఎందుకంటే దేవుడు ఈరోజు మనకు వాళ్ళకు సహాయంగా వాళ్ళకు అనేకమైన విషయాలు కాచి కాపాడుతుడు కదా మన దేవుడు ఈ రోజు కూడా మనకు అనేకమైన విషయాలు సహాయం చేస్తుంది ఈరోజు స్తజీలకలు ఉంటే ఆయన కృప ఇన్ని చెగన్ రోగాలు ఇన్ని కష్టాలు ఇన్ని బాధలున్నా మనం భరిస్తున్నామా మనది కాదు ఆయన మీద అయి నుండి మనకు సహాయం చేస్తుండదు అది మనం గ్రహిస్తలేము మనం మూడు పూటలు తింటున్నాం అన్ని విషయాలు బట్టలు తోడుకుంటున్నాం అన్ని మంచిగా ఉంటున్నాం పూటలు దిండి బట్టలు వేసుకుంటున్నా పిండుకుంటున్నాం కానీ భయంకరమైన పరిస్థితి మరి ఎవరు వాళ్ళకు చెప్తారు దేవుడు కూడా వాళ్ళు ఏర్పరచుకున్నాడు కదా మరి ఎప్పుడు బోధిస్తాం మనం ఈ రోజు మనం మూడు పూటలు తింటున్నాం నాలుగు పూటలు తింటున్నాం కానీ కొందరికి అన్నమే దొరకలేదు కదా వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళ బట్టలు ఎట్లా వాళ్ళ తిండి ఎట్లా నిద్ర ఎట్లా వాళ్ళ కోసం ఎవరు త్యాగం చేస్తారు ఎవరు ప్రార్థిస్తారు వాళ్ళ కొరకు ఎవరు పరిశుద్ధంగా ఉండి ఆయన కొరకు మొర ఎవరు భారం కలిగి ఆయన కొరకి సువార్తకు వెళుతారు అనే దేవుడు ఎదురు చూస్తా ఉన్నాడు వాళ్ళ కొరకు ఈ రోజు నువ్వు తీర్మానం చేసుకోండి ప్రభా ఈ రోజు అనేకమైన విషయాలు నీకు ఇంత త్యాగం చేసినా కూడా నువ్వు అనేకమైన తప్పులు చేస్తూనే ఇందులో కూడా ఎన్నో తప్పులు ఉన్నాయి మన జీవితంలో మనం పరిశ్రమించి ప్రతి ఒక్క దాన్ని లెక్క పెట్టుకొని ఉంటే అవును ఇది చేస్తున్నాం కదా తప్పు నువ్వు చేస్తుంది ప్రతి తప్పు ప్రతి ఒక్క మనం అన్నికమైన విషయాల్లో చేస్తా ఉన్నాం అది చేయకూడదు మనం ప్రతి ఒక్క నువ్వు పరిశుద్ధంగా నీవు ఖండించు ఇది తప్పు అని నీ పరిశుద్ధాత్మ దేవునితో చెప్పిస్తాడు నేను ఒక ఉపవాస ప్రార్థన ఒక రోజు ఉన్నప్పుడు నాలో నీ ఒక ఆత్మ పాపాన్ని ఖండించని నాకు చెప్తా ఉంది మీరు ఏంది ఇట్లా బైబుల్ చదువుకుంటానే నేను వర్షత్తులో ఉండేటప్పుడే నేను దేవుడు ఏంది ఇట్లా నాకు దేవుడి ఇంతగానము పాపాన్ని ఖండించు ఖండించి ఇంత కానం ఆ పరిశుద్ధంగా ఉండాలి పాపం ఉండకూడదు నాతో నీ ఒక రోజు ఒక ఉపవాసం రోజు ప్రార్థన శుక్రవారం రోజు నేను ప్రార్థన కూర్చున్నప్పుడు దేవుడు నాతో నాదే మాట్లాడుతుంది ప్రతి ఒక్క పాపన్ని నువ్వు ఏది కూడా నీలో ఉండకూడదు ఏది కూడా నువ్వు సమాధాన పడనికి వీలు దేవుడు మన అంతరాత్మతో దేవుడు మాట్లాడుతూ ఉంటాడు నేను ఏంది నేను చదువుతున్నాను కదా దేవుడిలో నేను ఇట్లా ప్రార్థన కలిగి ఉన్నాను కదా దేవుడు ఏంది నాకు ఇట్లా చెప్తున్నాడు అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు నువ్వు ఏది చేయాలి ఏది ఈ రోజు నువ్వు అదే ఎందుకు ఖండితాం అంటే పాపం ఎవ్వరు కూడా దేవుడికి అసయము దేవుడికి ఇష్టం లేదు పాపం ఎటువంటి పాపం ఉన్న దేవుడికి అసయము కాబట్టి దేవుడు మనల్ని ఖండిస్తూ ఉంటాడు నువ్వు ఉవాస ప్రార్థన ఉంటున్నావు దేని మరి ఎవరి గురించి ను ప్రార్థన ను నువ్వు ఖండించుకుంటే నువ్వు నువ్వు ప్రార్థన చేయి ప్రతి ఒక్క దాంట్లో ఎత్తి పరిస్థితి వాళ్ళ స్వీకరించని స్వీకరించకపోని ఏ పాని ఏంది నువ్వు పాపాన్ని దేవుడు చెప్తా ఉన్నాడు మరి ఈరోజు సంఘాలు ఏ విధంగా తయారవుతున్నాయి కదా మనం ప్రకటన ధ్యానిస్తాను పదిహేడు పద్దెనిమిదిలో అన్న చెప్తా ఉన్నాడు కదా మహాబాబు మహావేష దేవుడు నాకు ఏం చెప్తున్నాడంటే కారణం వేష భయంకరంగా అలంకరించుకుందంటే వేసగా తయారైంది సంఘము సంఘము వేసగా తయారైంది అది పాపంలో బానిసత్వమై అది చెడు కార్యాలు చేస్తూ రోగాల కింద పడి చచ్చిపోయింది వేసేట కూర్చొనింది నాకు దేవుడు చుట్టిస్తా ఉన్నాడు కానీ ఎవరైతే దాంట్లో పాలు పొందినరో ఆ వ్యక్తి ఆయన కూడా చనిపోయిండు దాని నుంచి బయలుదేరుతుంది పాపము రోగమని ఆ రోగం బయలుదేరుతుందని నేను అక్కడ ఉండి దాని ఆ పాపం ఎక్కడైతే ఆ వైరస్ ఉందో ఎక్కడైతే అది ఉన్నది అది కాచి వేసిన అంటే వాళ్ళు కాలుస్తాను ఎవరో అతను ఉన్నాడు ఉండి కాలుస్తాను నేను అక్కడనే ఉన్నాను కానీ ఆ వేస అది భయంకరంగా అలంకరించుకొని ఉంది బట్టలు సరిగా లేవు ఆ అలంకరణ భయంకరంగా ఉంది ముఖమంతా వికారంగా బట్టలు వేసుకొని అది తింటా ఉంది అది కాచి వేసినది కానీ తింటుంది ఆ భయంకరమైన పాపాన్ని తిన్నది తిని ఎవరైతే దాని సాంగత్యంలో ఉన్నారో ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి ఆ మొగాయన దాంట్లో ఎప్పుడు ఆయన ఎప్పుడు దాని దగ్గరికి వెళ్ళిడు కానీ ఆయన కూడా చనిపోయిండు ఆయన ఇక్కడ లోపల చనిపోయిండు అది బయట ఉండి అది చనిపోయింది చెప్తాను చూడు ఆ స్త్రీ చనిపోయింది ఇక్కడ వస్తే ఆ వ్యక్తి ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళినప్పుడు అందులోకి దేవుడు నాకు ఏం చూపిస్తున్నాడంటే ఇందుకే ఎంతో మంది చనిపోతారని అంటే ఇప్పుడు ఆ స్త్రీ అనే సంఘంలో ఎవరైతే పాలు పొందుతారో ఈ అబద్ధ బోధలు అబద్ధ దర్శనాలు కదా ఎవరైతే పాపం వేరొక క్రీస్తు అన్నాడు కదా ఎవరైతే పాలు పొందుతారో దాంట్లో నుంచి మరి భయంకరమైన రోగాలు బయలుదేరతాయి మనం రోగాలు భయంకరంగానే తెగలు కుమరిపబడుతున్నాయి కదా ఆ తెగలు దానికి పడుతున్నాయి ఆ దుష్టతి ఆ సైతానికి పట్టింది మరి ఆ సంఘానికి పట్టింది కాబట్టి ఆ మనిషి కూడా పాలు పొందింది కాబట్టి ఆయన ఏకీభవించింది కాబట్టి ఆ మనిషి ఆ ఫ్యామిలీ పోయింది నుంచి అనేకమంది బయలు చేరుతున్నాయి అని దేవుడు నాకు చెప్పిండు చూడు ఎంతమైన భయంకరం కదా ఈ పాపమైన భయంకరం బానిసత్వం ఈ లోకంలో దేవుడు బట్టుక నుంచి మనకు విడుదల చేసినప్పుడు మళ్ళీ ఎందుకు దాంట్లో సాంగత్యం చేయాల మహావేష మహాబబులు అదే ఆ స్త్రీ చనిపోయింది ఆయన దాని సాంగత్యం దాంట్లోకి వెళ్ళినట్టున్నాడు ఆయన కూడా చనిపోయిండు దాని నుంచి భార్య పిల్లలకు నుంచి ఎంతమంది కంటుకుంటదో అని అక్కడ దేవుడు తెలియజేస్తా ఉన్నాడు నాకు చాలా మంది చనిపోతారని ఎందుకంటే అది చనిపోయింది ఆ స్త్రీ ఆ వేష ఎందుకంటే ఇతరులో అన్ని బోధలు చేసుకొని ఆ సంఘం అలంకరించుకున్నది పాపంగా అది మహా వేషగా తయారైంది మహాబబ్బులను తయారై ఆ పాపమైన జీవితం ఎవరైతే దాంట్లో పాలు పొందుతారో నువ్వు ఆ వేషలో ఎవరైతే పాలు పొందుతారో అదే మరణం మనకు సంభవిస్తుందని మరి ఈరోజు ప్రకటన అదే నడుస్తుంది కదా పదిహేడు పద్దెనిమిది అధ్యాయంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ప్రతి ఆదివారం రోజు మరి ఆ సాంగత్యంలో పోవద్దు ఆచరణ పోవద్దు ఆ నియమాకుల పోవద్దు ప్రతి ఒక్కదంటే జాగ్రత్తగా ఉండాలా హెచ్చరించాలా ఖండించాలా చెప్పాలా ఆ పాపం నుంచి విడుదల మనం విడుదల చేయాలా మనం విడుదల పొందాలా ఇతరులను కూడా విడుదల చేయాలా దేవుడు నాకు అదే ఆ రోజు బయలుపరిచింది ఎందుకంటే అనేకమైన బోధలు బయలుదేరినాయి కదా అది అబద్ధ బోధలు చాలా బయలుదేరినాయి అందులో సాంగత్యం మనం ఉండకూడదు అంటే వాళ్ళు చేస్తున్నాయి అన్ని దేవుడు అనుకుంటున్నారు వాళ్ళు రక్షింపబడ్డనా అనుకుంటున్నారు కానీ వాళ్ళు వేరొక ఏసును వెంబడిస్తున్నారు వేరొక బోడ వాళ్ళు వెంబడించేది అందుకే గలటీలో మరి దేవుడు బయలుపరుస్తున్నటువంటి పరిశుద్ధంగానే కానీ వేరే వెంబడిస్తున్నారు మీలో అనేకలు ఉన్నాయి తప్పులు ఉన్నాయి మీరు పరిశుద్ధంగా ఉన్నాము అనుకుంటున్నారు సంగము కానీ పూర్తమైనది మీ జీవితం మరి తెలుసుకోలేకపోతుంది అందుకే అవివేకము కలిగి అది సంఘము అని పావులు అక్కడ హెచ్చరిస్తా ఉన్నాడు ఈరోజు ఆ అవివేకమైన సంఘం లాగా మనం తయారుగా అవ్వద్దు నువ్వు మహాదేశ బబులం లాగా నువ్వు పాల్పొందొద్దు అందులో నువ్వు గుర్తించాలా అది వివేకము కదా ధ్యానము నీకు అన్ని ఎక్కువ గుర్తమైనాయని చెప్తా ఉంటాడు పౌలు మరి ఏ ప్రభుత్వ దగ్గర కూర్చొని మనం నేర్చుకోవాలి ఏది అబ్బాతం ఏ విధంగా మనం అన్ని తెలుసుకుంటేనే కదా నువ్వు దేవుని దగ్గర కూర్చొని నేర్చుకుంటేనే ఈ లోకాన్ని ప్రతి ఒక్క బిడ్డకి నువ్వు న్యాయం తీర్చగలుగుతావు దేవుని తీసుకొని రాగలుగుతావు ఆ అంతకారం పొద్దుకోవాలంటే దేవుని దగ్గర కూర్చొని ఎంత గోదడా మనకి ఇంతగానో దేవుడు వాక్యం బయలుపడుతున్నప్పుడు మనలో అనేకమైన జాగ్రత్త మనం నేనైతే చెప్పగలుగుతాను జాగ్రత్త పడితేనే ఏదో ఒక లోపం కనబడుతుంది మనం దాంట్లో ఏకీభావం ఇచ్చిన పాపంతో అందరికీ చుట్టుకపోతుంది ఇది పాపం ఒక్కడు చేస్తున్న తప్పుకి మనం పోయి అన్న పాల్పొందినమనుకో మనమంతా అపవిత్రమే నువ్వు అనుకుంటున్నావు పరిశుద్ధం అని కాదు మరి ఏ విధంగా నువ్వు పరిశుద్ధంగా ఉండాలా దేవుని దగ్గర ఇవన్నీ కూడా మనము మానుకోవాలా ఎందుకంటే దినం దినం పరిశుద్ధంగా ఉండమన్నాడు కానీ దినం చేసిన పాపం జయమంటదే దేవుడు దినం దినం ఒక్కొక్కటి మానేసుకో అవన్నీ నుంచి విడుదల పొందు నువ్వు పరిశుద్ధంగా తయారుగా మంచిగా అలంకారం చేసుకో ఒక కదా ఒక స్త్రీ ఒక సంఘంలాగా తయారుంటే దేవుడు ఆయనకి ఆహ్వానిస్తాడు తన సన్నిధికి దేవుడు తన సన్నిధికి చేర్చుకుంటాడు నువ్వు ఎంత పరిశుద్ధంగా ఉండాలా దేవుని సన్నిధిలో ఏ పాపం నీలో ఉండకూడదు కాబట్టి దేవుడు ఇక్కడ అదే విధంగా ఉండి ఆయన జీవితం సమర్పించుకొని జీవునికి త్యాగం చేసుకొని ఇజ్రాయల్ ప్రజలకు అనేకమైన విషయాలు తెలియజేసు మరి ఏమైతే నీ ఇజ్రాయల్ అయి దేవుని సన్నిధికి తీసుకొని వచ్చిండు మనం తీసుకొని వచ్చి వాళ్ళ జీవితాలను సరి చేసిండు వాళ్ళ జీవితాలు దుఃఖకరంగా ఉండే సంతోషకరంగా చేసిండు ఎందుకంటే సౌలకి దేవుడు అంతగా శక్తి ఇచ్చిండు నడిపిస్తా ఉన్నాడు దేవుని స్వరం విని నడుచుకుంటా ఉన్నాడు ఈ రోజు కూడా పరిశుధంగా దేవుని స్వరం విని మనం యథార్థంగా జీవించాల దేవుని సరిధిలో మన పాపం కూడా ఉండకూడదు ఆ మూతపూర్ణమైన పాపాన్ని తొలగించుకోవాలా అపవిత్రం నుంచి విడుదల పొందాలా మన జీవితాన్ని పరిశుధ మన శరీరాన్ని మన ఆత్మను మన జీవన్ని మన ప్రాణాన్ని కూడా త్యాగము పరిశుద్ధంగా ఉంటే దేవుడు సమర్పించుకోవాలా అందుకే సజీవ యాగంగానే సమర్పించుకొని సేవ చేయండి ప్రతి ఒక్కదంటే మీరు జాగ్రత్తను ఈ రోజు అనుకుంటూ నువ్వు సమర్పించుకుంటుంటున్నామని కానీ ఎన్నెనో తప్పిపోతున్నాం దేవుడు వాక్య చేత మనల్ని ఉన్నాడు ప్రతి పరిశుద్ధంగా ఉండండి పాపం చేయకండి రాకడా అతి త్వరలో ఉంది మరి భయంకరమైన తెగలు రాబోతున్న భూమిద మరి దాని నుంచి తప్పిపోబడాలంటే నువ్వు పరిశుద్ధంగా దాన్ని తప్పిస్తాడు దేవుడు నువ్వు పరిశుద్ధంగా ఏటువంటి పాపం ఉన్నా దాని సన్నిధికి చేరలేవు నువ్వు రోగాల కిందికే వెళ్ళిపోతావు ఈ లోకానికే ముగించుకుంటావు దేవుని సమితిలో నువ్వు నిలకడగా ఉండలేవు కదా బుద్ధి గల కన్య కల కన్యకలా మనం జీవించాల్సి వస్తుంది చూడు నువ్వు తయ అనేకమైన దాని మీద అధికారం పొందుకుని నువ్వు ఎంత కలిగి ఉండాలా ప్రతి దాంట్లో ఒక కేక వేసేటట్టుగా తయారు కావాలా కదా దేవుడు రాకడకు సమీప ఇచ్చిందని మధ్యలో ఉండి అనేకమైన విషయాలు తెలియజేసి ఇతరులకు తెలియజేసేటట్టు ఉండాలా దేవుడు అనేక జ్ఞానము వివేకము మనకు అనేకమైన ఇచ్చింది దేవుడు కదా మనం దేవుడి దగ్గర కూర్చొని అడుగుతే దేవుడు ప్రతి ఒక్క నిండుగా మనకు దీవెను ఆశీర్వాదాలు కుమరిస్తాడు చిన్న వాక్యము దేవుడు దీవించిన గాక ప్రార్థన చేద్దాము ఆమె ప్రార్థన చేద్దాము స్తోత్రం అయినా పరిశుద్ధి మైమోన్నత సరచవంతుడ జీవంగల తండ్రి నీకు వందనాలు స్తోత్రంకు చెల్లించడం ఇచ్చిన అవకాశం బట్టి నీకు వందనాలు సేవా ఇంతవరకు మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు మమ్మల్ని పరిశుద్ధపరచండి తండ్రిని మీకు స్తోత్రం చేసిన మరి ఎటువంటి వాళ్ళ పాపమైన భూరితమైన లేకుండా సహాయపడండి పరిశుద్ధపరచండి ఆనాడు ప్రభ సమయ మాట్లాడినారు ప్రభ ప్రతి బిడ్డను ఒక ఉండి న్యాయాధిపతిగా ఉన్నారు ప్రభ తండ్రి ప్రతొక బిడ్డని తనిఖీ తీసుకొని వచ్చినాడు సమయాలు వాళ్ళ పాపాలు నొప్పించినాడు ప్రభ యశ ప్రభ వాళ్లకు ప్రతి వాళ్ళ అన్యమైన ఆచారం విడుదల పొందాలని దివా మీకు వందనాల స్తోత్రంలో చెల్లిస్తున్నాం నాయన మరి ఏ పాపాల నుంచి విడుదల చేస్తున్నారని అనేకమైన విషయాల మీద ప్రభా అన్ని దేవతను దేవత నుంచి మిమ్మధాన్ని తొలగించామని మీరు హెచ్చరించినారు ప్రభా తండ్రి మరి సమయం నుండి వాళ్ళకి తెలియజేస్తున్నారు ఈ రోజు మాలో ఉన్న ఎటువంటి ఆచారం పాపం ఉన్న తొలగించండి మమ్మల్ని పరిశ్రమ పరచండి ఎటువంటి పాపం ఉన్న తొలగించండి ప్రభా ఇంకా మేము అత్యధి పరిశుద్ధంగా జీవించక శక్తి మాకు దయచండి మమ్మల్ని ఇంకా బలపరచండి ఇంకా నూతన పరచండి తండ్రి యేసుప్రభ ఇంక ఏ విషయాల్లో మేము తెలుసుకోవాలో జాగ్రత్త పడాలి తండ్రి ఈ లోకంలో యేసుప్రభ ప్రతి ఒక్క దాంట్లో మమ్మల్ని తప్పించండి ఈ లోకంలో ప్రతి ఒక్క నియ దాంట్లో పాపం నుంచి విడుదల పొందాలా ప్రభావ మళ్ళీ పాపం లేకుండా సహాయపడండి ఈ ఆచారం నుంచే దాన్ని దాంట్ల నుంచి ప్రభావం పరిశుద్ధ పరచబడాల ప్రభావ మేము కూడా అనుకూలమైన ప్రార్థన కలిగి ఉండాలా ప్రభ తండ్రి ఆనాడు సమయాలు ప్రార్థన చేస్తే మీరు అంగీకరించినారు ప్రభ తండ్రి ఏ రోజు మా మా ప్రార్థన అంగీకారంగా ఉన్నాయా ప్రభా మేము పరిశీలించుకోవాలా యథార్థం కలిగి జీవించాలా ప్రభా మా ఎటువంటి పాపం లేకుండా సహాయపడండి తండ్రి నీకు వందనాలు ఆనాడి జనాల ప్రజలు తీసుకొని సందికి తీసుకొని వచ్చినాడు దేవా ఈ రోజు ప్రభావ మేము కూడా అనేక మంది సందికి తీసుకొని రావాలా ఇంకేం చేసు ప్రభా మా ఉదయాలని మీకు సమర్థించుకోవాలా పరిశుద్ధంగా ప్రభావ మన ఎటువంటి పాపం సహాయపడండి పరిశుద్ధ పరచుకోండి తండ్రి నీకు వందనాలనైనా మేము ఏ విధంగా మేము పరిశుద్ధ పరచుకొని నేర్పించండి దేవా ప్రతిదీని మీరు వాక్య చేత మాతో మాట్లాడుతున్న మేము ఇంకా యశు పాపం చేస్తున్నాం నాయన మమ్మల్ని ఎటువంటి పాపం ఉంటే క్షమించి మమ్మల్ని ఎక్కడికి పరిశుధపరిచేది తండ్రి ఎసయ్యా ఈ రోజు మీ సొత్తగా తయారు చేసుకున్న ప్రభా మరి సైతాన్ని మీద మాకు అధికారం ఇచ్చినాం మరి సత్యాలను మా మీద అధికారం లేదు ప్రభావిల నీకు బీ లేదు ప్రభా ఈ రోజు అంచె చేస్తున్నాం మాకు తోడే నడిపించి విజయం నీకు వందన యశు నీకు స్తోత్రంలో చెల్లిస్తున్నాం నాయన ఇంతవరకు మమ్మల్ని ఎంతగానో కాచి కాపాడి భద్రపరచిన ప్రభా వందన స్వత్రం చెల్లిసినాం ఈ లోకంలో ప్రతి ఒక్క ఏసు దృష్టి మమ్మల్ని తప్పించండినైనా ఏసు ప్రభ మాల ఎటువంటి పాపం లేకుండా సహాయపడండి తండ్రి వాకైతే ఇంకా మమ్మల్ని భద్రపరచండి తండ్రి ఈ వంద అనేకమైన విషయాలు మాకు తెలియజేయండి ఇంకా మీరు మాతో మాట్లాడండినైనా ఏసు ప్రభ ఇంకా సరి ఇంకా మేము సిద్ధపడాలా ప్రభావ మన ఎటువంటి ఉంటే క్షమించండి అయినా పరిశుద్ధమైన దేవాన్ని సూత్రం చేస్తున్నాం మీరు రాఖరికి మమ్మల్ని అంతా సిద్ధపరచుకోమని మా ప్రాధాన్య రూపాల చేసమని ఏసుకు మడి తండ్రి ఆ amen thank you sister praise the lord manesh brother praise the lord brother final blessings it tere mara prabhu ne yesu prabhu kripa kpn brother wala duty lo job lo na diva devuna kripa sada kalam andar chodu ruga amen amen thank you brother praise amen. the lord and all the sisters and brothers amen andar ki praise praise the lord brother sister praise the lord praise the lord praise the lord, praise the lord. Praise the lord. is the is the present the present the lord is the lord president starts president doctor president card